ఆ విధంగా ఉండాలి అది తత్వీభూత ఇప్పుడు చూడండి నా స్వరూపమేది అన్నదానికి దాన్ని జాగ్రత్తగా విమర్శ చేసి దాని ఎందు నిష్టను కలిగి ఉండాలి ఎందుకు నిష్ఠెందుకంటే ఈ దేహమే అయ్యుండి దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండడానికి వీడు బాగా అలవాటు పడి ఉన్నాడు ఈ జన్మ జన్మ జన్మాంతరముల నుండి ఈ సంసార వాసనని గట్టిగా అభ్యాసం చేసి కూర్చున్నాడు ఇప్పుడు దాన్ని ఈ అభ్యాసాన్నంతా కూడా రాంగ్ నిఘ ఆపోజిట్ అభ్యాసంతో న్యూట్రలైజ్ చేసి అంటే వీడి జీన్స్ లెవెల్ దాకా దేహాభిమానము వీడి లోపల ప్రవేశించి ఉన్నది దాన్ని అక్కడి నుంచి కూడా న్యూట్రలైజ్ చేసుకురావాలి అందుకోసం ధ్యానము శ్రవణం అన నిధులు ఆ విధంగా ఆ చిద్రూపములుగా నిలిచి ఉంటే క్రమక్రమంగా ఆ తదాత్మ్యాధ్యాస శిథిలము ఇప్పుడు చూడండి ఇది ఘటము ఇది పటము అయి ఇది ఘటము ఇది పటము అన్నప్పుడు ఘటం వేరు పటం వేరు కానీ ఘటాన్ని పటాన్ని చూసే చూపు అది వేరు కాదు చూపు అంటే చైతన్యానికి ఒకనొక స్థితికి చూపు అని పేరు చైతన్యమే ఓ స్థితిలో చూపు అనిపడుతుంది చూపు అంటే రూపజ్ఞానం కాబట్టి జ్ఞానం మీరు ఎప్పుడైతే అన్నారో ఆ ఎరుకయే కన్ను ద్వారా బయటకు వచ్చినప్పుడు కన్ను ద్వారా ప్రకటమైనప్పుడు దానికి చూపు అనే ఒక రూపం ఒకటి వస్తుంది అనే ఆకారం వస్తుంది చెవి ద్వారా అదే ఎరువుక చెవి ద్వారా ప్రకటమైంది ఇప్పుడు కన్నుతో చూశారు ఇప్పుడు మీ స్వరూపము చిత్ చూపు అయిపోయింది మీరు కన్నుతో చూడడానికి వీల్లేదు వాళ్ళెవర ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడు ఏం చేస్తారు ఇలా చెవి ఇలా అంటే ఇప్పుడు మీరు ఏమయ్యారు మీరు చెవి అయిపోయారు మీరు వినికిడి అయిపోయారు వాస్తవంలో మీ స్వరూపము ఇటు చూపు కాదు అటు వినికిడి కాదు ఈ చూపుని ఆ వినికిడిని అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ చిత్తు కాబట్టి దృశ్య భేదం ఉంటుంది తప్ప చూపులో భేదం ఉండదు ఇంద్రియభేదం ఉంటుంది చూపు అంటే కన్నుకి సంబంధించి ఉంటుంది వినికిడి అంటే చెవికి సంబంధించి ఉంటుంది రసన రసము అంటే రసనేంద్రియానికి సంబంధించి ఉంటుంది కానీ ఈ ఇంద్రియ భేదాన్ని బట్టి అజ్ఞప్తి ఆ భేదం ఉండదు ఒకే చిత్ ఒకే చైతన్యము కన్నులో ప్రకటమైనప్పుడు చూపులోగా చెవిలో ప్రకటమైనప్పుడు వినికిడిలాగా ఉంటుంది తప్ప ఇంద్రియ భేదాన్ని బట్టి అజ్ఞప్తిలో భేదము ఉండదు ఇప్పుడు కంటితో చూసి ఏమంటారు నేను తెలుసుకున్నాను అని అంటారు చెవితో విని ఏమంటారు నేను తెలుసుకున్నాను అని అంటారు చూసినా తెలుసుకోవడమే విన్నా తెలుసుకోవడమే కాబట్టి సకల ఇంద్రియ జ్ఞానములు కూడా ఆ ఇంద్రియ ఆ ఇంద్రియ లెవెల్లో భిన్నంగా భాషించిన అవి ఆ జ్ఞానం యొక్క స్థాయిలో అది అభిన్నంగానే ఉంటుంది ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే ఐఎమ్ అవేర్ ఆఫ్ ఫార్మ్స్ నేను వింటున్నాను అంటే ఐఎం అవేర్ ఆఫ్ సౌండ్స్ నేను ఆఘ్రాణిస్తున్నాను అంటే ఐఎమ్ అవేర్ ఆఫ్ స్మెల్స్ సో ఐఎమ్ అవేర్ ఆఫ్ టేస్ట్స్ ఐఎమ్ అవేర్ ఆఫ్ టచ్ అప్పుడు వాదయాం సహజంగా ఏమిటి ఆయా ఇంద్రియాలని బట్టి ఆ భేదాలు ఉన్నాయి తప్ప స్వతహాగా ఇంద్రియము యొక్క అధ్యారూపం తీసి పక్కన పెడితే నా స్వరూపం ఏదవుతుంది ఐఎమ్ ఎవేర్ అది నా స్వరూపం ఐఎమ్ ఎవేర్ అంటే ఎవేర్ అన్నది క్రియ కాదు అది విశేషణం కూడా కాదు అది క్రియ అంటారు అది విశేషణం మరో ద్వైతి అదేమి క్రియా కాదు విశేషణము కాదు ఐఎమ్ అవేర్ వాక్యంలో ఎలా ఉంటే అలా ఉండనివ్వండి ఐమ్ ఎవేర్ అన్నప్పుడు అది క్రియ కాదు విశేషణము కాదు నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు క్రియలాగా అనిపిస్తుంది ఆ తెలివి క్రియలా అనిపిస్తుంది తెలివి నాకుంది అన్నప్పుడు అదేదో మనీ నాకు డబ్బు ఉంది అన్నట్టుగా నాకు తెలివి ఉంది అదేదో ముద్ద ఒకటి వీడు పెట్టు కూర్చున్నట్టుగా అనిపిస్తుంది నేను తెలివైన వాడను అంటే నేను ఉన్నాను విశేషణం తెలివి నాకు విశేషణం అలా అనిపిస్తుంది అదే విశేషణము కాదు క్రియ కాదు అది మరో ఒక వస్తువు తను తను ప్రొసెస్ చేసే ధనము వంటిది కాదు మరి అదేమిటది తన స్వరూపము ఐఎమ్ అవేర్నెస్ ఇట్స్ సెల్ఫ్ నా స్వరూపమే చైతన్యము ఇది తత్వము ఆ తత్వాన్ని తాను ఆ తెలివి స్వరూపముగా ఆ తత్వరూపుడు అయిపోవాలి అంటే తెలివి అయి ఉండాలి తెలివిగా ఉండాలి తప్ప దేహమై ఉండరా తెలివిగా ఉండాలి దేహంగా ఉండరాదు ఇప్పుడు మీకు నేను ఒక దృష్టాంతం చెప్తాను అలెగ్జాండర్ కత్తి తీసాడు సాధువు నిలపడున్నాడు ఈ కత్తితో నీ తల నరికేస్తాను అంటే సాధువు ఏమన్నాడంటే నువ్వు నన్ను సంహరించలేవు అచ్చేద్యోయం ఈ ఆత్మ నా స్వరూపము ఛేదించదగినది కాదు అని అన్నాడు అన్నప్పుడు ఆయన తెలివిగా ఉండలా అన్నాడా దేహముగా ఉండన్నాడా తెలివిగా ఉండన్నాడు అంటే అతను తత్వీభూతుడై ఉన్నాడు అదే తత్వీభూతుడుగా ఉండాలి తదారా తత్వీభూత తదారామ తర్వాత నా స్వరూపము తెలివి దేర్నెస్ అది ప్రతిష్టగా కలిగి ఉండాలి అది ప్రతిష్ట నా మూలతత్వం అది అంతేగాని దేహాన్ని పట్టుకుని మూలతత్వము దేహము అని అనుకోకూడదు మూలతత్వం దేహం అయితే ఆ దేహానికి ఉండే వికారాలన్నీ మీ నెక్కిమి పడతాయచ్చాయి ఇంక ముందు చెప్పాను హాలీవుడ్లో ఒక స్టార్ ఒక ఆమె సౌందర్యవతిగా ప్రసిద్ధి చెంది లోకంలోనూ ఆ సౌందర్యం ఎప్పుడైతే దెబ్బతిందో వయస్సు వచ్చిన మీదట ముడతలోకి పడి ముఖం సౌందర్యం ఎప్పుడైతే తేడా వచ్చిందో ఆ దుఃఖాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఎక్కడో విన్నాను నేను కరెక్టేనా మీరు కూడా విన్నారా నేనే చెప్పానా ఆమె పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు సోఫియ మన్రో మన్రో ఆత్మహత్యకి సౌందర్యం కాదు మొదేదో కారణమేమో అని ఏవో గుర్తులేదు వాట్ ఎవర్ సోఫియలవర్ ఆత్మహత్యకి ఇది కారణం అలా ఏవో ఉన్నాయి ఏమో మనకి తెలీదు మనం రూమర్ స్ప్రెడ్ చేయకూడదు అంచేతన ఏమనుకుందాం అంటే ప్రస్తుతానికి ఒక ఒక హాలీవుడ్ యువతి అని అలా పెట్టుకోండి సరిపడు అంతవరకు ఖాయం దాని పేరు అనేప్పటికేమో మనకి డేటా సరిగ్గా లేకుండా చెప్పకూడదు కాబట్టి చూసారా దేహ ప్రతిష్టలో ఎంత ప్రమాదం ఉంది తర్వాత మీరు గమనించండి దే ఇప్పుడు ఈ బాక్సింగ్ వీరుడు ఉంటాడు ఆ బాక్సింగ్ ఎంతకాలం ఉంటుంది ఏదో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చి దా ఉంటుంది ఆ తర్వాత మిగిలిన జీవితం కూడా వీడు ఒక రకమైన దుఃఖంతో జీవిస్తాడు నా ఒకప్పుడు అలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా అయిపోయినని ఒక దుఃఖంతో జీవిస్తాడు చూసారన్నమాట బాక్సింగ్ దేహము నందు అలాగే వీళ్ళందరూ కూడా ఈ దేహము ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తత్వం తెలుసుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే వాళ్ళు సహా చాలా దుఃఖంతో జీవిస్తారు అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోచింగ్ కింద అలాగే ఫిట్ అయిపోతున్నారు దాంతో అదే ప్రొ అదే ప్రొఫెషన్ తమ దేహం ద్వారా కాకుండా ఇంకో దేహం ద్వారా దాన్ని ప్రకటిస్తూ ఇది ఒక అలక్షేపం చేసుకుంటున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు సరే కానీ సో మళ్ళీ నేను అలా అడలేను కదా అనే ఒక లోటువాడి గల మిగిలిపోతుంది అలాగే ఎవరెస్ట్ ఎక్కిన ఆయన ఉన్నాడు చూసారా ఆయన కూడా నేను నా శరీరం శిథిలమైపోయింది అనే దుఃఖంతో మరణించేయడమే ఎక్కడో చదివాడు కాబట్టి దేహమునందు ప్రతిష్ట ఉండకూడదు ప్రతిష్ఠ దే దేనియందు ఉండకూడదు ధనమునందు ఉండకూడదు మా స్టాక్ చాలా బాగుంది సత్యం స్టాక్ ఉంది మా దగ్గర లీజి స్టాక్ ఉంది అబ్బాయి ఏం పండు ఏం పంట పండేస్తోంది పదివేలు అమ్ముతుంది మేము ముప్పై కొన్నాం ఇప్పుడు పదివేలు అమ్ముతుంది అని వీడిలాగా మంచి ఉల్లాసంగా కూర్చున్నాడు ఏమైంది ధనమునందు ప్రతిష్ట ఉండకూడదు అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ప్రతిష్ట ఉండకూడదు నేను ఒక ఆయన ఎరుగుదాను ఆ శంషాబాద్ వెళ్ళి రోడ్డు గటువైపు అటువైపు ల్యాండ్లు కొన్నాము రెండు కోట్లో మూడు కోట్లో వెచ్చించుకున్నాము ఇప్పుడు వీఆర్ సిటింగ్ ఆన్ ఎ హ్యూజ్ వెల్త్ అని అనుకున్నారు కానీ దాని ధర వన్ థర్డ్ పడిపోయింది ఇప్పుడు ఏ ధర పలకట్లేదు దాంతో ఆ ఇన్వెస్ట్ చేసిందంతా లాస్ అయిపోయి చాలా కష్టంలో ఉన్నాము చూసిన ప్రతిష్ట బాహ్యమునందు ఎప్పుడైతే ఉంటుందో అది శిథిలం ఉంటుంది దేహమునందల ప్రతిష్ట కూడా అలాగే శిథిలం అయిపోతుంది అలాగే ఈ భార్యాపుత్రాదుల ఎందు లేకపోతే ఈ రిలేషన్షిప్స్ ఎందు కూడా ప్రతిష్ట పెట్టుకో ప్రేమగా ఉండాలి సేవ చేయాలి సేవ తీసుకోవాలి ప్రతిష్ట ఆత్మస్వరూపం తప్ప దేని ఎందుకు పెట్టుకోకూడదు పెట్టుకుంటే సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకుంటే వాడు భంగపాటు చెందక తప్పదు కాబట్టి తత్వీభూత తదారామ అని అంత అది చూస్తూ ఉన్నాము సో భాష్యంలో ఎక్కడున్నాము సమాహితేతు మనసి కదాచిత్ తత్వభూతం ప్రసన్నాత్మానం మన్యతే తత్వి తత్వీభూత ఇది ఇప్పుడు చూడండి ఒక స్థితి ఉంటుంది ఎలాగా ఇప్పుడు ధ్యానంలో కూర్చుని మనస్సు ఏకాగ్రంగా ఉన్నప్పుడు నాకు చాలా బాగుంది ఇప్పుడు నేను నా స్వరూపంలో ఉన్నాను నాకు చాలా బాగుంది మళ్ళీ సంసారంలోకి రాగానే నేను జారిపోయాను ఇప్పుడేమో నేను ప్రచ్యుత జారిపోయాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని అనుకున్నారనుకోండి అంటే అర్థమేంటి ఇంకా మీకు తత్వమునందు నిష్ఠ బాగా కుదరలేదు అనమాట ఓ టూ మంత్స్ కోర్సు చెప్పాను చెప్పినప్పుడు టూ మంత్స్ ధ్యానం రెగ్యులర్గా చెప్పి ఉండేది పొద్దున్న ధ్యానం ఉండేది క్లాసుల్లో అప్పుడప్పుడు ధ్యానం ఉండేది రాత్రి సత్సంగంలో కూడా ధ్యానం యొక్క ప్రసంగం ఉండేది ఆ టూ మంత్స్ అక్కడే ఉండి అక్కడ కిచెన్లో పెట్టినటువంటి ఆహారం తింటూ చాలా నియమంగా ప్రేమగా ప్రసన్నంగా క్లాసెస్ తింటూ దక్షిణామూర్తి దేవాలయాన్ని దర్శిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉంటే చాలా ఆనందాన్ని అనుభవించారు ఒక ఒక మంచి సాధకులు వారు ఏం ఇండియాకు వచ్చారు అమెరికాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి ఇండియాకు వచ్చారు ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో కోర్టు కేసులో ఇరుక్కున్నారు కోర్టు కేసు అంటే ఏమిటి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళకి ఏమిటంటే ప్రాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదో ఉంటుంది ఆ ప్రాపర్టీ మీద నాది అనే మమకారం ఉంటుంది అది అది నాది అనుకునేవాళ్ళు ఈ అమెరికా మనిషితో పాటుగా ఇంకో డజన్ మంది ఉంటారు ఇది ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిన తర్వాత ఇది నాది అనే మమకారం గలవాళ్ళు కొత్త కొత్త వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు అమె తర్వాత అమెరికాలో వాళ్ళని చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అసూయ ఎందుకంటే వీళ్ళకి డాలర్కి యాభై రూపాయలు వస్తాయి కదా వీళ్ళకి అని అసూయ వాడు కాఫీ తగినప్పుడు రెండు డాలర్లు ఇస్తాడు అది వర్కౌట్ కాదు అని అలా అనుకోరు కన్వర్స్ అనే చేసుకుంటాం దాని తర్వాత ఈ వ్యక్తి మీద అసూయతో కోర్టులో కేసు వేస్తారు కోర్టులో అది మొత్తానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి దానికి ఒక సెటిల్మెంట్ నన్ను సలహా అడిగితే అదేదో వాళ్ళకి ఇచ్చేసి వదిలించేసుకుక్కారండి తేలిగ్గా వదిలించేసుకోండి వాళ్ళకి వాళ్ళకి డబ్బు కోసం చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ మొహన్న పోలే ఇంకో లక్ష పుచ్చుకోరా అని వాళ్ళ మొహాన్ని కొట్టేస్తే అక్కడికి ఇది సెటిల్ అయిపోతే ఏదో ఆ రకంగా సెటిల్మెంట్ చేసుకోండి తప్ప కోర్టు కేసులు డ్రాగ్ చేసుకోవద్దని నేను సలహా చెప్పాను సలహా ఇచ్చి ఏం కష్టమే ఉంది నా సోమయం కదా సో నేను ఏదో సలహా చెప్పాను ఈ సలహా పాటించి రెండు మూడు నెలల్లో అయిన తర్వాత మళ్ళీ ద పర్సన్ కేమ్ బ్యాక్ టు యూఎస్ యుఎస్ రాగానే నా దగ్గరికి వచ్చి స్వామి మీరు చెప్పినట్టుగా అంతా సెటిల్ అయింది కానీ ఆ స్థితి ఏదైతే మేము చేరుకున్నామో ఆ కోర్సులో అది జారిపోయింది ఇప్పుడు మెడిటేషన్ నాకు వర్కౌట్ కావటం లేదు అని కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యారు నేను చెప్పాను చూడండి ఇది సాధనావస్థ ఇలాగే ఉంటుంది సిద్ధుడి అవస్థలా ఉండదు సిద్ధుడి అవస్థ ఉంటుందంటే అసలు జారిపోవడం అనేది ఉండదు సంసారంలో ప్రవర్తించిన సమయంలో కూడా అసంగంగానే ఉండిపోతాడు సిద్ధుడు కానీ సాధకుడు ఆ సాధన లో మంచిగా చక్కగా ఉంటాడు ఆ అట్మాస్ఫియర్ కొంచెం మారేప్పటికీ జారిపోతాడు అలా జారిపోకూడదు అప్రచ్యుతో భవేత్ అలా జారిపోకూడదు ఎలాగే జారిపోకుండా మరి కదా జారిపోకూడదు మళ్ళీ పైకి మళ్ళీ తత్వంలో నిష్ఠను సంపాదించాడు మళ్ళీ ఓ వారం రోజులు నేను అదే చెప్పాను అభివ్యక్తికి మీరు మళ్ళీ వారం రోజులు రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉండండి మళ్ళీ సెట్ అవుతారు ఆ నిష్ఠను సంపాదించండి సంపాదించి ఈసారి జారిపోకుండా ఇంకొంచెం శ్రద్ధ వహించు వైరాగ్యం బాగా దృఢం చేసుకో తర్వాత సంసారంతో వ్యవహారం మినిమలిస్టిక్గా పెట్టుకో పెట్టుకుని ఈ సాధనని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకుపో తీసుకుపోతే ఈసారి జారిపోవడం ఉండదు ఒకవేళ జారిపోయినా ఆ ఫాల్ అంత గట్టిగా ఉండదు కొంచెం సింపుల్ ఫాల్ ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఆ రకంగా రోజులు అయ్యేప్పటికీ సాధన పక్ ఇంకా జారిపోవడం అనేదే ఉండదు లోకం వ్యవహారం ఉంటుంది అది ఎక్కడికి పోదు కానీ జారిపోకుండా అసంగంగా ఉంటూ వ్యవహరించుతా అనే ఒక ఉన్నత స్థితికి వీడి చేరుకుంటాడు వాణ్ణి జీవన్ముక్తుడు అంటాడు అది వ్యాఖ్యానం చేస్తున్నారు భాష్యకారులు సో మనస్సు ఏకాగ్రమైనప్పుడు ఒకప్పుడు అవుతుంది ఏకాగ్రం అస్తమానం అవదు కదాచిత్ ఎప్పుడైనా మనస్సు నా స్వరూపము తత్వమే నేను ఆ చిన్మయుణ్ణి ప్రసన్నంగా ఉంటాను కానీ ఇప్పుడు మాత్రం జారిపోయి కూర్చున్నాను ఇప్పుడు ప్రసన్నంగా తత్వమైపోయి ఉన్నాను ఇప్పుడు ఉన్నాను అని అది ఒక కాలంలో సంపాదించుకున్న స్థితిలాగా అనుభవానికి వస్తున్నంతసేపు మళ్ళీ కాలంలో జారిపోవడము తప్పదు అది ఒక టైం ప్రాసెస్ కింద పెట్టుకోకూడదు అలా అనిపిస్తుంది ముందు అది కూడా ఒక గొప్ప స్టేజే కానీ క్రమంగా కాలాతీతమైన తత్వము నాది నాకు అసలు అనేది కూడా లేదు జారిపోవడం లేదు ఇప్పుడు దేవాలయంలో ఉన్నప్పుడు మనస్సు పవిత్రంగా ఉండి బారుకో క్లబ్బుకో వెళ్తే అపవిత్రమైపోయింది అనుకోని మనస్సు అంటే వాడి మనస్సుకి ఇంకా పరిపక్వత రాలేదనమాట వాడిని తీసుకెళ్ళి మీరు క్లబ్లో పారేసిన దేవాలయంలో ఎంత పవిత్రంగా ఉందో క్లబ్బులో కూడా అంతే పవిత్రంగా అంతే అసంగంగా ఉందనుకోండి మనస్సు వాడు పరిపక్వత గలవాడు ఆ స్థితిని చేరుకోవాలి అవుట్సైడ్ వాతావరణం మారేపటికల్లా జారిపోయేటువంటి వాతావరణం ఉండకూడదు నథ ఆత్మవిద్భవే కాబట్టి ఆత్మజ్ఞానే అలా ఉండకూడదు కాబట్టి మనము అది అర్థం చేసుకోవాలి ఆత్మజ్ఞానము వచ్చిపోయేటువంటి స్థితిలాగా అనుకోకూడదు సో ఎటువంటి స్థితిలోనైనా సరే అసంగంగా చిద్రూపుడుగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాహ్య పరిస్థితుల్ని బట్టి నేను తత్వంలో ఉండగలుగుతున్నాను తత్వం నుంచి మళ్ళీ జారిపోతున్నాను అనే పరిస్థితి ఉండరాదు అప్పటికి ఆ స్థితి చేరుకున్నట్టు లెక్క ఇప్పుడు సుఖము దుఃఖము అనేవి ఇవి మానసిక స్థితులు మనస్సు యొక్క స్థితులు మనస్సుకొచ్చే ఒక స్థితికి సుఖమని పేరు మరో స్థితికి సుఖ దుఃఖమని పేరు నేను మనసు కాను తర్వాత కామన అనేది కూడా మనస్సు యొక్క ఒకనొక స్థితి నేను కామన కాను తర్వాత ప్రసన్నత అని అది మనస్సు యొక్క ఒకనొక స్థితి ప్రసన్నత పోతే వచ్చేటువంటిది గందరగోళం అలజడి అది కూడా మనస్సు యొక్క మరి మరి స్థితి సో గందరగోళానికి ఆపోజిట్ అయినటువంటి స్థితి అది మనస్సు యొక్క స్థితే ప్రసన్నత నేను ఈ స్థితి కాను ఆ స్థితి ఈ స్థితులన్నిటికీ అతీతమైన కాలాతీతమైన తత్వము ఏది అది నేను ఆ తత్వం నుంచి జారిపోయే ప్రసక్తి లేదు మనస్సు సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా నేను తత్వమునే మనస్సు సకామంగా ఉన్నా అకామంగా ఉన్నా నేను తత్వమునే అనేటువంటి ఆ కంప్లీట్ బ్రేకాఫ్ ఫ్రమ్ ది మైండ్ ఐడెంటిఫికేషన్ ఆ స్థితిలో మనస్సు చలనం ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు సరిగ్గా ఈ స్థితిని ఉద్దేశించే ఓ వాక్యం ఒకటి ఉన్నారు దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర సమాధయ అని స్లో ఒక ఆయన ఒక అతను అన్నాడు నా మనస్సు వస్తామో క్లబ్ మీదకి పోతుందండి లేకపోతే సంసారం మీదకి పోతుంది చాలా దుఃఖం కలుగుతుంది టెన్షన్ వస్తుంది అంటే రెండో ఆయన ఆయన సమాధానం చెప్పాడు ఎత్ర ఎత్ర మనోజాతి తత్రతత్ర సమాధయ అని సమాధానం అంటే మనస్సు ఎక్కడికి వెళ్తే అదే సమాధాయ ఉడికే పట్టించుకోకు దాని గురించి అని చెప్పాడు అంటే ఈయన వచ్చాడు ఇలా చెప్పాడండి మరి నాకు అలా వర్కౌట్ కావట్లేదు కదా అంటే చూడు ఎత్ర ఎత్ర మనోజాతి తత్రతత్ర సమాధయని విని చెప్పడం కాదు అది అది ఎప్పుడది దేహాభిమానం పోయి ఆ తత్వస్వ తత్వనిష్ఠుడై ఉన్నప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు మనస్సు ఎక్కడికి వెళ్ళినా అదే సమాధి కూర్చుంటుంది వీడికి దేహాభిమానం పెట్టుకుని తత్వం అంటే ఏమిటో తెలియకుండా మనస్సు ఎక్కడికి వెళితే అదే సమాధి అంటే ఎలా గుర్తుంది మనస్సు మనస్సు మార్కెట్కి వెళ్ళింది నీకు సమాధి లేకపోతే మనస్సు దేవుని మీదకి వెళ్ళిందా సమాధిలోకి వెళ్ళిందా లేకపోతే మార్కెట్లోనే ఉందా నామరూప బుద్ధి నామరూపములు సత్యములనే బుద్ధి ఉన్నంతకాలము నీకు తత్వానికి దూరంగానే ఉన్నారు ఇదంతా నామరూపాత్మకము ఇది నిస్సారము ఇది మిథ్య దీంట్లో సత్యం లేదు అని దృఢంగా తెలుసున్నవాడు వాడు దేవాలయంలో ఉన్నా ఒక్కటే మార్కెట్ ప్లేస్లో ఉన్నా ఒక్కటే వాడు ఎక్కడున్నా ఒకటే దత్తాత్రేయ మహర్షి ఒక దేవాలయానికి వెళ్ళాడు తర్వాత పింగళ అనే వేశ్యవాటికలో పింగళ అనే వేశ్యాగృహానికి వెళ్ళాడు ఆయనకి ఇదైనా ఒకట అదైనా ఒకట ఇదే మేక్ ఇన్ డిఫరెన్స్ ఉంది ఈయన మనస్సు చలించడం మాట అలాంటి పెట్టి దర్శనం చేత ఆ పింగళ జ్ఞానం అవుతుంది ఈయన సంసారం అవ్వడం కాదు ఈయన దర్శనం చేత ఆవిడ జ్ఞానం కూర్చుంటుంది కాబట్టి ఆ స్థితి చేరినప్పుడే వాడు ఆత్మజ్ఞానం అవుతాడు అది సాధకులకి ఒక మార్గోపదేశాన్ని చేస్తూ అలా పెట్టారు ఆత్మన ఏకరూపత్వా ప్రత్యవనాసంభవా అంటే కొంతమంది తత్వాన్ని దేశకాలముల పరిధిలో బిగించే ప్రయత్నం చేస్తారు ఏమని చెప్తారంటే చూడు ఆత్మ దేవాలయంలో శుద్ధము ఆత్మ కళ్ళు కాంపౌండ్లో పాపం అయిపోతుంది అపవిత్రం అయిపోతుంది అని చెప్తారు దేవాలయంలో ఉంటే ఆత్మ పవిత్రం కళ్ళు కాంపౌండ్లో ఆత్మ అపవిత్రం అని చెప్తారు అటువంటి వాళ్ళే ఎవరైనా ఒక మహాత్ముడు కళ్ళు కాంపౌండ్ దగ్గర కనపడ్డాడు అనుకోండి ఆ వీడు పతితుడైపోయాడు అని వీళ్ళేమో చెవులు కొరికేసుకుంటాం గుసగుసలాడేసుకుంటాం రగో వీడు అక్కడ కాంపౌండ్ దగ్గర కనపడ్డాడు ఎందుకంటే వీళ్ళ దృష్టిలో ఆ దేశము ఆత్మ యొక్క పవిత్రతను నిర్ధారిస్తుంది అనమాట కాలము పవిత్రతను నిర్ధారిస్తుంది అని కొంతమంది అనుకుంటారు తర్వాత వీళ్ళ ఈ వాదనలు కూడా ఎలా ఉంటాయంటే ఆత్మ కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తే ఆత్మ పవిత్రమైపోతుంది కానీ మళ్ళీ ఇంకో చోటకి తప్పు ప్లేస్లోకి ఏ ఏ క్లబ్లోకో వెళ్తే ఆత్మ తన స్వరూపం నుంచి జారిపోతుంది అని కూడా వర్ణిస్తారు ఈ వర్ణనలన్నీ కూడా తప్పు ఆత్మ ఎప్పుడూ ఏకరూపంగానే ఉంటుంది ఎప్పుడూ చిన్మయంగానే దేశకాల పరిచ్ఛేదములకు అతీతంగానే పవిత్రంగానే శుద్ధంగానే నిత్య శుద్ధబుద్ధ ముక్త స్వభావ ఆత్మ అలాగే ఉంటుంది కాబట్టి ఓ దేశంలో పవిత్రంగా ఉండి మరో దేశంలో జారిపోవడము ఓ కాలంలో ఉన్నత స్థితిలో ఉండి మరో కాలంలో జారిపోవడము ఇటువంటి ప్రత్యవనం అనేది ఆత్మస్వరూపమునందు సుకరాము సంభవము కాదు అంచేతనే విష్ణువు అంటే ఈశ్వరుడికి అచ్యుతుడు అని పేరు అచ్యుతనామాన్ని వాడతారు ఒక విడ్డూరమైన పరిస్థితి కనపడుతుంది ఆ తత్వాన్ని వర్ణించడానికి శృతి ఏ నెగిటివ్ పేర్లని వాడిందో అచ్యుతుడు అంటే నెగిటివ్ నెగిటివ్ డిస్క్రిప్షన్ దాంట్లో పాజిటివ్ ఏమీ లేదు శ్యుతి లేనివాడు అనంతుడు అంతము లేనివాడు అంతా నెగిటివే కానీ నెగిటివ్ నేమ్స్ కూడా అవేవో ఒక వ్యక్తికి సంబంధించిన పేర్లుగా తయారయ్యాయి ఇప్పుడు అనంత అని ఉందనుకోండి వైష్ణవ సంప్రదాయంలో కనుక అంటే ఆ నామరూప బుద్ధి కలిగినటువంటి సంప్రదాయంలో అనంత అంటే అది కేవలము ఆ పాముని చూసారా వెయ్యపడగల పాము దానికే వర్తిస్తుంది అనంత అంటే అదే సపోజ్ నాలాడు పుట్టిగాడు అనంత పరమాత్మ అని దర్శనం అనుకోండి ఏంటంటే ఇలా రాస్తారు అనంతరంటే పరమాత్మ ఎలా అవుతాడు శేషుడు కదా పరమాత్మ దేని మీద పడుకుంటాడో అది అనంతుడు కానీ పడుకునేది పరమాత్మ ఇలా కలగాపూలని చేసి కూర్చోబెడతారు మీరు ఏమి సరిగ్గా తెలుసుకోకుండా అని కంగారు పడిపోతారు అలా కంగారు పడిపోతాడు మన భాగవతం చూసి అప్పుడప్పుడు వాళ్ళు ముక్కు మీద వేలేసేసుకుంటారు ఏడు ఇలా రాసేస్తున్నాడు ఏమిడైనా ఈ భాగవతాన్ని ఇలా పాడు చేసి పెట్టేసేడు అని వాళ్ళు కంగారు పడిపోతూ నిజంగా విష్ణువు హృదయంలో ఉన్నాడు ఉంటుంది మేము శ్లోకంలో నేనేమని రాస్తాను విష్ణువు హృదయంలో ఆత్మరూపముగా ఉన్నాడు అని రాస్తాడు అయ్యి బాబు ఏటండి ఇలా గోలండి అని వాళ్ళు కంగారు గడిపోతూ అలా ఎనీవే సదైవ బ్రహ్మాస్మి ఇది అప్రచ్యుతో భవే నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి కాలాన్ని అంచేతనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను రియలైజేషన్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెంట్ ఇన్ ది ఫ్యూచర్ అదే ఒక ఘటన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనము అని అనుకోండి అది ఎప్పుడు ఈవేళ రాత్రి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కితే రేపు మధ్యాహ్నానికో సాయంకాలానికో అది సంభవం ఇట్స్ ఎన్ ఈవెంట్ ఇన్ ది ఫ్యూచర్ ఇక్కడ కూర్చుని వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ఎక్కడ అవుతుంది ఇట్స్ ఎన్ ఈవెంట్ ఇన్ ది ఫ్యూచర్ ఆ రకంగానే సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ ఎన్ ఈవెంట్ ఇన్ ది ఫ్యూచర్ అని అనుకుంటున్నంత కాలము వీడికి ఆత్మజ్ఞానము కలుగదు సాధారణంగా సాధకులు ఎలా ఉంటారంటే భవిష్యత్తులో నాకు జ్ఞానము కలుగుతుంది అనుకుంటాడు ఈ వీడు ఎంతకాలం భవిష్యత్తులో జ్ఞానము కలుగుతుంది అనుకుంటూ ఉంటాడో అంతకాలం వీడు అజ్ఞానిగానే మిగిలిపోతాడు ఎందుకంటే భవిష్యత్తు అనేది ఉండదు జ్ఞానంలో కాబట్టి ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఈ క్షణంలో నా స్వరూపము పూర్ణము అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి సాధకుడు ఏం చేయాలంటే ఈ టైం పెరామీటర్ని ఈ సాధనలోంచి తీసేసి ప్రయత్నం చేయాలి సాధనలో టైం పారామీటర్ని ఫిక్స్ చేసి ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు యజ్ఞం చేస్తాడు ఒక ఆయన ఆ యజ్ఞము యజ్ఞ ఫలానికి టైం పారామీటర్ దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అది ఇక్కడ ఇప్పుడు యజ్ఞం చేస్తే అప్పుడు అక్కడ యజ్ఞ ఫలం లభిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమీ లభించదు వీడికి ఇప్పుడు ఇక్కడ బూడిగాను దుమ్మును తర్వాత పొగ మిగులుతాయి ధూమ ధూమ్రాత్మనాం అని భాగవతంలో వర్ణించారు అంటే ఏమన్నా మీ మీ శరీరాలు మీ వస్త్రాలు అన్నీ కూడా ఈ పొగతోటి మసిబారిపోయి ఉన్నారు ఏమిటి మీరందరూ అని వర్ణించారు వాళ్ళు యజ్ఞం చేసుకుంటున్నారు ఆ పొగతో మసిబారిపోయి ఉన్నారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం దగ్గర వాళ్ళు ఏమో ముందు హోమాలు అవి చేస్తారు ఆ హోమాల్లో ద్రవ్యాలు సమ వెంకటేశ్వర స్వామి ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద్రవ్యం మీద ఎవరికి విలువ తెలియదు కాబట్టి నెయ్యి వేయాలంటే ఓ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యితో అయ్యి హోమాన్ని రెండు కేజీలతో చేస్తారు కట్టెలో చిన్న చిన్న పొడకలు పది పొడకలతోటి అయిపోతుంది హోమం వీడేమో పెద్ద ఇన్ని చెక్కపెళ్ళి వేయిస్తారు వాటి సుమ్ ఏం పోయా ద్రవ్యం యొక్క లేదు అంతా వెంకటేశ్వర స్వామి కదా సో ఇంత ద్రవ్యం చేస్తారు చేస్తే అక్కడ గంటసేపు వాళ్ళ వస్త్రాలు ముఖాలు ఒళ్ళు అంతా కూడా దుమ్ముతోటి దాంతో నిండి ఉంటుంది పోగతోటి అలా వర్ణించారు భాగవతంలో వర్ణించారు సో సో వాట సో ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇప్పుడు ఇక్కడ పొగాను మూడిదే ఉంది యజ్ఞానికి ఫలం ఫలం ఎక్కడ వస్తుంది అక్కడ ఎప్పుడు అప్పుడు ఈ సంస్కారం ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ కష్టము అప్పుడు అక్కడ సుఖము వేదాంతం కూడా అంతే ఇప్పుడు ఇక్కడ మనం ఇలా భాష్య పారాయణలో అవి చేసుకుంటూ ఉండడము ఎప్పుడో ఎక్కడో ఆత్మజ్ఞానము అని వాడు అలాగ వాయిదా వేసుకూర్చులంత కాలవో వాడు బతుకు అంతే వాడు సంసారిగానే ఉండిపోతాడు ఎందుకంటే హీ చూజస్ టు బీ సంసారి సంసారిగా ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోవాలని కోరుకోనటం కాబట్టి అలా ఉండకూడదు నేను ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపుడునై ఉన్నాను అలాగనే అర్థం చేసుకోవాలి ఒకతో నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ హౌ నేను నిన్న మొన్న చెప్పినట్టు ఉన్నాను ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ హౌ కెన్ ఐ బ్రింగ్ గీత ఇంటూ మై లైఫ్ అని అడిగాడు నేను యూ కె నాట్ బ్రింగ్ గీత ఇంటూ యువర్ లైఫ్ నేను నేను ముఖం చెప్పేశాను తర్వాత అనుకున్నాను అలా చెప్పుల్సింది కాదేమో యూ కె గెట్ గీత ఇంటూ లైఫ్ జస్ట్ బికాస్ యూ అటెండ్ ఎ క్యాంప్ By paying some money, you cannot get geta into your life. As long as you are a business man, how can you get geta into your life? What is business? Giving less and taking more. That is business. How can you get geta into your life? Geta is what? Kyaga, renunciation, sacrifice. So, when are you when are a business man, you business? are a business man. But don't be a business man. Business man is... బిజినెస్ మ్యాన్గా ఉండద్దు ఆయమే బిజినెస్ మ్యాన్ ఏమిటండి హూటోళ్ళు ఐయామ్ వాట్ ఐఆమ్ అంతేగాని ఆయమే బిజినెస్ మ్యాన్ అని ముద్ర తన మీద వేసుకుంటే డిస్టార్ట్ అయిపోలేదా కాబట్టి ఆరోగ్యంగా నేను అజ్ఞానిని నేను సంసారిని నేను దుఃఖిని నేను సుఖిని అని ముందే ముద్ర వేసుకూర్చుని భవిష్యత్తులో నాకు ఎప్పుడో జ్ఞానం కలుగుతుంది అంటే అలాగది వర్కౌట్ కానే కాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను పరబ్రహ్మస్వరూపుడని నేను ఆ సత్యాన్ని తెలుసుకున్నా పరబ్రహ్మస్వరూపుడని తెలియకో తెలుసుకోకపోయినా కూడా తెలుసుకోకపోవడం అనే ఆలస్యమే తప్ప ఇప్పుడు ఇక్కడ నేను పరబ్రహ్మస్వరూపుడను అని అలా తెలుసుకునే ప్రయత్నమే చేయాలి తప్ప దాని నుంచి జారిపోయి నేను ఇంకా పరబ్రహ్మస్వరూపుణ్ణి కాలేదు భవిష్యత్తులో ఎప్పుడో అవుతాను అని అలా చీతుడై ఉండరాదు సదా అప్రచ్యుతాత్మతత్వదర్శనో భవే ఇభిప్రాయ సో తత్వీభూత అంటే బ్రహ్మీభూత అనర్థం బ్రహ్మైపోవాలంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవతి సో అక్కడ తత్వము కానివాడు తత్వమయ్యాడని కాదు ఎవడైతే అజ్ఞానము చేత తాను తత్వము కాదని భ్రమపడ్డాడో వాడు తెలుసుకుని తత్వమై కూర్చున్నాడు అని అలా తెలుసుకోవాలి సో కాబట్టి అన్ని కాలముల ఎందు కూడా ఆత్మతత్వము యొక్క దర్శనము నుండి చ్యుతిని పొందరాదు అప్రచ్యుత ఆత్మతత్వ దర్శనం ఇప్పుడు మనం సాధకులుగా ఉంటాం ఆత్మతత్వాన్ని తెలుసుకునే సాధనలో ఉంటాం ఈ స్థితి నుంచి జారిపోకూడదు ఎవేవో పరిస్థితులు పెట్టుకుని ఈ సందర్భం అని ఆ సందర్భం అని ఈ స్థితి నుంచి జారిపోకూడదు ఇప్పుడు క్లాసులు అటెండ్ అవ్వాలనుకోండి ఏదో ఎక్కడో అమెరికాలో ఉంటే ఇండియాలో మ్యారేజ్లు ఉంటాయి ఇండియాలో ఉంటే అమెరికాలో మ్యారేజ్లు ఉంటాయి ఒక ఆయన ఉన్నారు మేము క్లాసుకి కోర్సుకు వద్దాం అనుకున్నామండి కానీ ఇండియాలో మ్యారేజ్ ఉందండి అంటే కోర్సుకు రాలేకపోతున్నావు అంటే ఇండియాలో మ్యారేజ్ నువ్వు వెళ్ళకపోతే అయిపోతుందేమాయ నీ మ్యారేజ్ కాదు కదా నీ మ్యారేజ్ అయితే నువ్వు వెళ్ళి తీరాలి ఫోటో పంపిస్తే సరిపడతావు నీ మ్యారేజ్గా నీకు పెళ్ళ ఎప్పుడే ముప్పై ఏళ్ళు అయింది నలుగురు పిల్లలని కన్నావు ఇంకా మ్యారేజ్ అయితే నీ పిచ్చిగా తప్ప నీకు కోర్సు అవసరమా కాదో చూసుకో కోర్సు నీకు కావాలనుకుంటే వచ్చి జాయిన్ అయిపో మ్యారేజ్లే చేయడం మ్యారేజ్ కాదండి వాళ్ళు పట్టు వాళ్ళు పట్టుపడతారు ఎందుకంటే వాళ్ళు పట్టుపట్టకపోతే నువ్వేమైనా అనుకుని పోతావేమో అని వాళ్ళు పట్టుబడతారు పూర్వం అతను ఉండేవాడు అతను ఏం చేసేవాడు అంటే చాలా తెలివిగా పిలిచేవాడు అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలిచేవాడు మొట్టమొదటి మనం ఏమంటాం అదే ఎందుకులేండి అంటాం ఆయన ఇంకోసారి మూడు సార్లు మూడోసారి పిలిస్తే ఎస్ అని వీడు అనే స్థితి ఉంటే ఆయన రెండు సార్లు పిలిచి ఐదు సార్లు పిలిస్తే వీడు కొంచెం మొహమాటం ఎక్కువ ఉన్నవాడు నాలుగు సార్లు పిలిస్తే ఎస్ వస్తానండి అంటాం రావాలనే ఉంది పాపం వస్తానని కానీ ఆయన మూడోసారి పిలిచి అయిపోతాడు ఎస్ అనబోయే ముందు ఆయన ఆపేస్తాడు అలాగే పిలిచివాడు బంధువులు అంటే అలాగే ఉంటారు ఇప్పుడు మనం వెళ్ళకపోతే బెంగపెట్టుకుని వాడు ఎవరూ ఉండడు అలా భ్రమ అలా భ్రమ అలా ఉంటుందంటే వీడి భ్రమ వీడి ఆసక్తి చేత అలా అనిపిస్తుంది వీడికి ఉన్న ఆసక్తి చేత వాళ్ళందరూ మనం లేకపోతే ఏదో అయిపోతారు నువ్వు వీడి భ్రమ పడ్డమే తప్ప వాళ్ళు ఏమీ అయిపోరు చిలకల్లా ఉంటారు నువ్వు నువ్వు చక్కగా ఈ వివాహం వెళ్ళడం మనసే నువ్వు చక్కగా వచ్చి కోర్సు చేసుకో నన్ను ఐదేవు కాబట్టి నేను చెప్పాను అవుట్ ఆఫ్ లవ్ చెప్పాను లవ్ లేకపోతే వివాహానికి వెళ్ళమనే చెప్తాను లవ్ ఉండబట్టే నీకు వెళ్ళద్దు అని చెప్తున్నా తర్వాత టిక్కెట్లు ఏమి ఊరికే ఉన్నాయా ఎయిర్ ఫోర్స్ ఎయిర్లైన్ ఇండస్ట్రీని ఉద్ధరించడానికి పూనుకున్నావా ఏమి నిధువాడా అనవసరంగా డబ్బులు ఖర్చు టికెట్ ఎందుకు కూడుకుంటావు ఆగిపో ఆశ్రమంలో కూర్చోవచ్చు రెండు నెలలు విశ్రాంతిగా చదువుకో అని సలహా చెప్పారు ఆయన చేసాడో మానేడో నా సలహా కాబట్టి సాధకుడు అన్నవాడు అలా ఉండాలి కానీ ఆత్మతత్వ దర్శనం నుంచి జారిపోకూడదు అప్రచ్యుత ఆత్మతత్వ దర్శనం భవేత్ ఇ అభిప్రాయ ఇప్పుడు సపోజ్ నేనేదో ఎకరం ల్యాండ్ అక్వైర్ చేసి ఒక కాంపౌండ్ వాల్ కట్టి లోపల బిల్డింగ్ కట్టాననుకోండి అప్పుడు నాకేమవుతుంది నేను ఆత్మతత్వ దర్శనం చ్యుతుడు అయిపోతానా అయిపోనా చ్యుతురు అవ్వకుండా అలాంటి పని చేయగలరా చేయలేదు కాబట్టి నేను మానేసాను అని చేతి ఎందుకంటే మీరు చిటి కాకుండా కాపాడుకోవాలి దీనికోసం సన్యాసి గృహస్థుడు అది పాయింట్ సన్యాసి చుతుడైపోతారు దీనికోసం గృహస్థే కనక్కర్లేదు గృహస్థ దృష్టాంతం ఇచ్చేడు కనుక కౌంటర్ చేయడం కోసం దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం సన్యాసి దృష్టాంతాన్ని ఇస్తుంది కాబట్టి చుతుడైపోకూడదు సపోజ్ క్లాస్ ఉంది నాకు ఉపనిషత్తు క్లాస్ ఉంది అక్కడ ఎవరో పిలుస్తారు రండి అక్కడ పెద్ద భిక్ష ఉంది మీకేమో పెద్ద పాత పూజ చేసి పెద్ద భిక్ష ఉంటారు అప్పుడు నేను ఏం చేయాలి క్లాసు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను అనుకోండి ఇలాంటివి నాలుగు సార్లు చేస్తే అదే అలవాటైపోతుంది ఇంకా క్లాసు దారిని క్లాసులు ఉంటుంది ఇంకా భిక్షలు పాదపూజలు దక్షిణలో మిగులుతాయి సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం డబ్బు పోగేయడం ప్రారంభిస్తే ఆ పోగేసిన డబ్బుకి ఏదో చేయాలి ఏం చేయాలి దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది ఒక ఓవర్సీయింగ్ ఎఫెక్ట్ ఒకటి దాన్ని ఓవర్సీ చేయాలి జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉండాలి అది ఒక మనిషి పోగేసి భద్రం చేసి ఖర్చు పెట్టలేని స్థితి దాటిపోయింది అనుకోండి ఓ యాభై లక్షల్లో కోటో పోగేసి పెట్టారనుకోండి ఇంకా మీరు దాని మీ మీరు ఈ నీడే క్లర్క్ అనే టేబుల్ వేయాలి అక్కడ ఒక టేబుల్ వేసి ఒక క్లర్క్ని పెట్టి కానీ మీరేం చేయాలి ఆ క్లర్క్ని చూసుకుంటూ ఉండాలి వాడు ఏం చేస్తున్నాడు అంతే కదా సో కలెక్టింగ్ మనీ ఓవర్ ఇట్స్ ఎక్స్పెండిచర్ ఆర్ అపాయింట్ పర్సన్ టు ఎక్స్పెండిట్ and then oversee the conduct of the person, doing the expenditure. Is it not that the tattva is not a part of the tattva? That is why the sanyasu is not a part of the tattva. The sanyasu is not a part of the tattva. The point is that the tattva is not a part of the tattva. ఎందుకంటే శృతి ఆయన ఏమంటున్నారంటే శృతుస్మృతులు అలా చెప్తున్నాయి ఎప్పుడూ కూడా తత్వం నుంచి జారిపోకుండా ఉండు అని శృతుస్మృతులు చెప్తున్నాయి ఒక స్మృతి కోర్చేస్తున్నారు ఆయన భూత ఇత్యాది స్మృతే కాబట్టి విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గభస్తిని శునిచైవ శ్వపాకే చండితమదర్శిన వాడు తత్వం నుంచి జారిపోయాడు అనుకోండి అసలు ఆ శ్లోకానికి రిలవెన్సే లేకుండా పోండితులు సమదర్శులుగా ఉంటారు ఎప్పుడు ఆ విద్యా వినియ సంబంధ బ్రాహ్మణుడు ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణుని హృదయంలో ఆత్మరూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకుని కుక్క కనపడగానే ఆత్మతత్వం నుంచి జారిపోయే ఇది అపవిత్రమైన జంతువు వీధి కుక్క అని అనుకున్నాడు అనుకోండి ఏమైంది వీడి పని తత్వం నుంచి జారిపోయాడు కదా మరి అలా జారిపోతున్నారు ఆ పండితా సమదర్శిన అంటే విద్యా వినయ సంబంధ బ్రాహ్మణుడు కనపడ్డప్పుడు ఏ ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నాడో అదే ఆత్మతత్వాన్ని ఒక కుక్క ఎందు కూడా దర్శిస్తాడు ఒక పశుమాంస భక్షకుడు శ్వపాకహ అంటే పశుమాంసాన్ని భక్షించి వాడిని శ్వపాక అని అంటారు ఆ మనిషి ఏది వండుతున్నాడో దాన్ని బట్టి ఆ మనిషి లక్షణాన్ని చెప్పచ్చు మీ ఇంట్లో ఇవాళ ఏం అంటే మా ఇంట్లో వాళ్ళు చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నారు అంటే దాన్ని బట్టి ఆ కుటుంబం యొక్క లక్షణాన్ని ఆ వ్యక్తి యొక్క లక్షణాన్ని చెప్పొచ్చు మనం చికెన్ బిర్యానీ వండుతున్నారు అంటే దాన్ని బట్టి మనం భిక్షకు వెళ్ళడానికి అనుకూలం కాదని కనీసం అంత మాత్రమైతే స్పష్టం అవుతుంది కదా పురు మిగతావాన్ని ఎలా కాబట్టి ఆ పాకాన్ని బట్టి మనిషిని మీరు తెలుసుకోవచ్చు వీడి స్వపాక పశుమాంసాన్ని వండుకుంటాడు అంటే దేనికోసం వండుకుంటున్నాడు పుచ్చుకోవడం కోసం వండుకుంటున్నాడు కాబట్టి పశుమాంస భక్షకుడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి వీడు తత్వాన్నించే జారిపోతాడు ఇప్పుడు కర్మఠుడు ఉన్నాడు అనుకోండి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా తయారవుతాడు జారిపోతాడు పూర్తిగా జారిపోతాడు అయి బాబో అయ్యాబో అయిన నేను అపవిత్రను అయిపోతున్నానని చెప్పేసి సచేల స్నానానికి వెళ్ళిపోతాడు తత్వం నుంచి జారిపోతాడు కానీ జ్ఞాని అలా జారిపోడు పండితా సమదర్శిన ఆ దృష్టాంతం ఎలా చెప్పారో చూడండి కాబట్టి ఏ స్థితిలో కూడా ఆ తత్వం నుంచి జారిపోని పరిస్థితిని నిలబెట్టి సమం సర్వేషు భూతేషు సో తిష్టంతం పరమేశ్వరం ఏదో ఉంది సకల ప్రాణుల కూడా ఒకే పరమాత్మ నివసించి ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఎదుటివాడు ఒక దేహంగా పురుషుడుగా స్త్రీగా ఎప్పుడు కనపడతాడు మీరు మిమ్మల్ని మీరు దేహంగా ఆ దేహ జెండర్ విశిష్టమైన దేహంగా లింగ విశిష్ట దేహంగా మిమ్మల్ని మీరు తీసుకున్నప్పుడు నేను మగవాణ్ణి నేను స్త్రీని అని ఆ విధంగా తీసుకున్నప్పుడు మీకు సృష్టి కూడా అలా కనపడుతుంది నేను మనిషిని అని తీసుకున్నప్పుడు సృష్టి అంతా పశుపక్ష్యాతులు మనుషులు అలా కాబట్టి అటువంటి భేదబుద్ధిలో వీడు ఉన్నప్పుడు వీడికి భేదమే కనపడుతుంది కానీ మీరు ఆలోచించి చూడండి ఎప్పుడైనా మీరు అభ్యాసం కూడా చేయొచ్చు నేను చాలాసార్లు చెప్పి అభ్యాసం కూడా చేయించాను అహం సచ్య అనే అనుభవంలో మీరు ఉన్నప్పుడు మనస్సు ఏకాగ్రమైనప్పుడు ఆ సచిద్ అనుభవం వస్తుంది సచ్యుత్ నిష్ఠ వస్తుంది ఆ సచిత నిష్ఠలో వీడు ఉన్నప్పుడు ద్రష్టాదృశ్యము అనే భేదమే ఉండదు ఆ భేదస్థితిలో వాడు సచ్య రూపుడే ఉంటాడు మనం చాలాసార్లు దీని గురించి చర్చ చేశాం కాబట్టి ఆ విధంగా సకల ప్రాణులను ఆత్మరూపంగా దర్శించటానికి వీడు అలవాటు పడాలి అలా దర్శించగలుగుతాడు తనను తాను ఆత్మరూపంగా దర్శిస్తే సకల ప్రాణులను ఆత్మరూపంగా దర్శిస్తాడు బృహదారి కల్లో చాలా చక్కగా చెప్పారు సో బ్రహ్మతం పరాదాత్ యోహి అన్యత్ర బ్రహ్మణ ఇప్పుడు ఒకడు ఉన్నాడు నేను క్షత్రియుడను అన్నాడు లేకపోతే నేను అబ్రాహ్మణుడను నేను అబ్రాహ్మణుడను అన్నాడు ఎప్పుడైతే నేను అబ్రాహ్మణుడను ఇప్పుడు వాడు ఏం చేశాడు హ్యుమానిటీ అని అంతా రెండు వర్గాలు చేశాడు బ్రాహ్మణ అబ్రాహ్మణ తాను అబ్రాహ్మణ వర్గంలో ఉన్నాడు ఇప్పుడు బ్రాహ్మణ వర్గము వీడిని ఏం చేస్తుంది వీడిని పరాభూతుని చేస్తుంది ఆ వాక్యానికి అర్థం ఏంటంటే బ్రాహ్మలందరూ కలిపి సంఘంగా ఏర్పడే కర్మలు కత్తులు పట్టుకుని వీడి మీదకి వస్తారని కాదు అర్థం దానికి అర్థం ఏంటంటే వీడి మైండ్ ఇట్ హ్యాజ్ ఎ స్పిట్ వీడు దిస్ పర్సన్ హి హాజ్ అ స్పిట్ సెల్ఫ్ స్ప్లిటింగ్ అనమాట రెండు ముక్కలకి కూర్చున్నాడు ఆ రెండు ముక్కల్లో ఒక ముక్క ఒక ముక్క బ్రాహ్మణ ముక్క ఇంకో ముక్క అబ్రాహ్మణ ముక్క ఈ అబ్రాహ్మణం అనే శకలాన్ని బ్రాహ్మణ అనే శకలం పరాభూతుణ్ణి చేస్తూ ఉంటుంది ఇట్ ఈజ్ అపోజిట్ టు ది దాట్ విత్ ఉంటుంది ఇప్పుడు స్పీకర్ని ఎన్నుకోవాలి స్పీకర్ని ఎన్నుకోవాలి అనగానే తెలంగాణ వాడు స్పీకర్గా ఉండాలి లేకపోతే రాయలసీమ వాడు స్పీకర్గా ఉండాలి అని వాడు అన్నాకంటే వాడు హీజ్ ఎ స్పిరిట్ పర్సన్ వితిన్ హింసెల్ఫ్ బయట ఎవడ ఎన్నికయ్యాడు ఎవడు కాలేడు అదంతా మిథ్యా అది అలా చెట్లాడు వీడు స్పిట్ అయిపోయా లేడా వీడే స్పిట్ అయిపోర్చున్నాడు వీడికి ఇంకా యూనిటీ అని ఒక సెక్యూరిటీ అని ఉండవు అంతే వాడు అలాగా ఆ స్పిట్లోనే బతుకుతాడు వాడు అంతే ఈజ్ ఎ స్పిట్ కాబట్టి అలా స్పీడ్ అవ్వకూడదు సమం సర్వేషు భూతూ సకల ప్రాణుల ఎందు ఒకే పరమాత్మతత్వము ప్రకాశిస్తోంది అని తెలుసుకుని ఆ తత్వము నందే నిలిచి ఉండవలను ఇక్కడ టీకాకారులు అంటారు ఆనందగిరి సమదర్శిన సదా ఏకరూప వస్తుదర్శిన ఏ పండితా నాణ్యే తథ పరిస్థితులలో సర్వకాలములలో సర్వదేశములలో సర్వ వస్తు సర్వ పదార్థములలో ఒకే పరమాత్మతత్వాన్ని ఎవళ్ళైతే దర్శిస్తారో వాళ్లే పండితులు తప్ప ఈ గాలి ఇది గాలి గది అలాగా అలాగ చెదిరిపోతూ ఉండే మనస్సు వాళ్ళు వాళ్ళు విజ్ఞానం శాస్త్రాలు వల్లించిన వాళ్ళు అయితేగాక కానీ పండితులు నిర్పించుకోరు జ్ఞానులు మాత్రం కాజాలరు రాస్తారు ఆనందగిరి కాబట్టి తప్పనిసరిగా ఆ బ్రహ్మనిష్టలో ఉండాలి చేతనే వైరాగ్యం గట్టిగా ఉండాలి వైరాగ్యం లేకపోతే సంసారంలో ఆ రాగద్వేషాల యొక్క ఆ జంజా జంజాటలో పడి కొట్టుకుంటూ ఉంటాడు ఇటుగా ఇప్పుడు కాగితం ఉందనుకోండి ఇటుగాలు వేస్తే ఇటు ఎగిరిపోతుంది అటు గాలు వేస్తే అటు ఎగిరిపోతుంది అలాగే రాగద్వేషాల ప్రవాహంలో వీడు కొట్టుకుపోతూ ఉంటాడు వాడికి ఆత్మనిష్ట అనేది కూడా కాబట్టి విరక్తుడిగా ఉంటూ సర్వము నుండి ఉపసంహారం చేసి ఆత్మనిష్ఠుడిగా ఉండి ఆ తత్వము నుండి దారిపోని విధంగా తనను తాను కాపాడుకుని జీవన్ముక్తుడై ఉండవలేము ఇది ఒకసారి గౌడపాదీయ కాది కాసు వైత్యాఖ్యం ద్వితీయం ప్రకరణం శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్య పరమహంసపరిజకాచార్య శంకరగవతృత గౌడపాదీయ ఆగమశాస్త్రభాష్యే వైత్యాఖ్యం ద్వితీయం ప్రకరణం శ్రీశుద్ధానందపూజ్యపాదశిష్య భగవద్నందజానవిరచిత ఆనందజ్ఞానా ఆనందగిరేనమాట గౌడపాదీయ భాష్యం వైత్యాఖ్యం తృతీయం ప్రకరణం అథడపాదీయ అద్వైత్యం తృతీయం ప్రకరణం ఓ ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మ నివర్త రాగుత్పత్తేరం తేనాసౌస్మృత కృపణ అని ఒక పదం ఉన్నది కృపణుడు అంటే దీనుడు అనర్థం ఎవడు దీనుడు ఆ దైన్యం పోయి విధానమేమి అతో వక్ష్యామి అకార్పణ్యం దైన్యము లేని స్థితి ఏమి తర్వాత సో ఆ విధంగా అద్వైతము అనే ప్రకరణాన్ని మూడో ప్రకరణాన్ని గౌడపదాచారులు ఆరంభం చేస్తున్నారు భాష్యకారులు ఏమంటారు చూద్దాము ఓంకార నిర్ణయ ఉపంచోపశత ఆత్మేతి మాత్రేన జ్ఞాతే ద్వైతన్న విద్యతే ఇది చగమ ప్రకరణాన్ని మనస్సులో పెట్టుకుని చెప్తున్నారు ఓంకార నిర్ణయాన్ని చెప్పారు ఓంకారస్వరూపాన్ని విస్తారంగా చెప్పి అక్కడ ఆత్మస్వరూపము ప్రపంచోపశ ఆత్మస్వరూపంలో ప్రపంచమేమి ఉండదు ప్రపంచమేమి ఉండదు అంటే ఆ పంచ విస్తారమేదీ ఉండదు వ్యవహారోపశమం ఉండం సుఖదుఃఖములు కర్తృత్వభోక్తృత్వములు పుణ్యపాపములు ధర్మాధర్మములు ఇవి ఏమీ ఆత్మస్వరూపంలో ఉండవు అవి ప్రపంచోపశమ అంటే అది ఇదే ప్రపంచం సో అంటే పంచజ్ఞా పంచ పంచభూతముల సమాహారమైన దేహము కానీ దేహధర్మములు కానీ ఆత్మస్వరూపమున ఉండవు పంచ కర్మేంద్రియముల ద్వారా ఉండే కర్తృత్వం ఏది కలదో క్రియా సంబంధం అది ఆత్మస్వరూపంలో ఉండదు పంచ జ్ఞానేంద్రియముల ద్వారా వచ్చే ఈ భోగ సంబంధం భోక్తృత్వం ఏదైతే గలదో అది ఆత్మస్వరూపమునందు ఉండదు సుఖదుఖ పుణ్యాపుణ్య ధర్మాధర్మ ఇత్యాది ద్వంద్వములు ఏవి ఆత్మస్వరూపమునందు ఉండవు ఇవేముండవండి ఆత్మస్వరూపంలో ధ్యానం చెప్పేప్పుడు నేను చెప్పాను మీ మనస్సులో ఇది లేకుండా చూసుకోండి మీరు ఆత్మస్వరూపులే ఉంటారు అయ్యు కదా ఏడు ఏడవి శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖ దుఃఖములు ఈ ఏడు లేకుండా చూసుకోండి చూసుకుంటే మీరు ఆత్మనిష్ఠులై ఉంటారు అయితే ఇప్పుడు ప్రపంచం అంటే ఏమిటనమాట ఏడు కలిస్తే ప్రపంచమైంది ఈ ఏడు ఉపశమించే ఉపశమం అంటే లేకుండా అయిపోవడం ఏడు లేకపోతే మీరు ఆత్మస్వరూపనిష్ఠులై ఉంటారు ఈ ఏడు ఉండి అసంగంగా ఉన్నారనుకోండి అప్పుడు ఆత్మస్వరూపనిష్ఠులుగానే ఉంటారు ఏడు లేకుండా ఉన్నారనుకోండి ఆత్మస్వరూపనిష్ఠులే ఏడు ఉండి కూడా అసంగంగా ఉన్నారనుకోండి అప్పుడు ఆత్మస్వరూపనిష్ఠులే ఇది ప్రపంచోపశమ అదే శివ అంటే శివ అంటే ఓ పెద్ద ఒక ఆయన ఓ పర్టికులర్ డ్రెస్ వేసుకుని ఒకటి కూర్చుంటాడు కాదు శివ అద్వైత అంటూ రెండవది ఉండదు ఇప్పుడు మీకు ష్రాడింజర్ ఓ మాట అన్నాడు వాట్ ఈజ్ లైఫ్ అనే పుస్తకంలో ష్రాడింజర్ అనే ఫిజిక్స్ సైంటిస్ట్ మాట అన్నాడు కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ క్లోరల్ ఇట్ ఈస్ ఆల్వేజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ అ సింగులర్ అని అంటాడు మీరు ఆలోచించండి దాని మీద సో అనుభవములో మీకు ద్వైతం ఉండదు అనుభవములో విషయమయ్యేదాని ఎందు ద్వైతం ఉంటుంది కానీ అనుభూతి స్వరూపంలో ద్వైతం ఉండదు కాబట్టి మీరు శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖదుఖములు వాటిని ఉపశమంచేసి కేవలం అనుభూతి స్వరూపంగా కూర్చుంటే దాన్ని కాన్షియస్నెస్ అంటారు ఇప్పుడు మీరు శబ్దాన్ని తెలుసుకుంటూ ఉంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సౌండ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఫార్మ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దిస్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్ సుఖ దుఃఖ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సుఖ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దుఃఖ ఈ ఐదు ప్లస్ రెండు తీసేశారు తీసేస్తే యు ఆర్ దే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ వాట్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ నథింగ్ ఇన్ పర్టికులర్ అంటే ఏమిటనమాట ఈ కాన్షియస్నెస్ అనే ఆ ఫోకస్ ఇట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ సమ్థింగ్ ఎల్స్ ఇట్ ఈస్ నౌట్ ఫోకస్డ్ అని ఇట్ సెల్ఫ్ ఇప్పుడు అద్దం వైపు పెట్టి ఇలా పక్కకు పెట్టారనుకోండి ఆ సూర్యకాంతి ఇంకో దాని పడుతుంది ఏమండి అద్దం సూర్యుడు వైపు పెట్టి సరిగ్గా నైంటీ డిగ్రీస్ పెట్టారు అనుకోండి ఆ సూర్యకాంతి జైన పడుతుంది జైన మీద పడదు మళ్ళీ సూర్యుడి మీదే పడుతుంది అదేవిధంగా కాన్షియస్నెస్ ఫోకస్డ్ దాని ఇట్స్ సెల్ఫ్ ఆ స్థితిలో మీకు ద్వైతం అనుభవానికి రాదు మీకు అద్వైతమే ద్వై అద్వైతము అనుభవానికి వస్తుందని కాదు అద్వైతమే అనుభవానికి రావడం ఏమిటి ద్వైతం అనుభవానికి రాదు యూ రిమైన్ ఇన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫ్రీ ఫ్రమ్ డ్యువాలిటీ కాబట్టి కాన్షియస్నెస్ ప్యూర్ మీకు సింగులర్గా అంటే జువాలిటీ నాన్ జువల్గా అనుభవంగా ఉంటుంది తప్ప దాంట్లో మీకు జువాలిటీ అనుభవానికి రాదు అని ష్రాడింజర్ అన్నాడు ష్రాడింజర్ అంటే అది సత్యమైంది మనం అంటే సత్యం కాలేదని కాదు ఆయన పెద్ద ఆయన ఈ సత్యాన్ని గుర్తించాడు మన వాళ్ళు గుర్తించడం ఇంకా తర్వాయే మరి దీనికోసం అంచేతనే నేను వేళదో రాస్తూ ఇటువంటి వ్యక్తిని సాధు సంతని ఈ సాధు సంతులు ఎక్కడ ఉంటారు సన్యాసుల్లోనే ఉంటారు అనుకుంటే పొరపాటు అన్ని ఆశ్రమాల్లోనూ సాధుసంతులు ఉంటారు కేవలం బ్రాహ్మణుల్లోనే ఉంటారు అనుకుంటే పొరపాటు అన్ని వర్ణాల్లోనూ సాధు సంతులు ఉంటారు కేవలం భారత ఇవన్నీ మన కొన్ని జిడ్డులు కేవలం భారతదేశంలోనే ఉంటారు అనుకుంటే పొరపాటు చాలా తప్పది అలా అనుకోకూడదు ఎందుకంటే సకల ప్రపంచంలోనూ అన్ని దేశాల్లోనూ ఉంటారు జపాన్లో ఉంటారు అమెరికాలో ఉంటారు అంతటా ఉంటారు వాళ్ళని సాధుసంతులు అంటారు అంటే దేశకాల వర్ణ లింగ ఇలాంటి పురుషులు మాత్రమే ఉంటారు ఇదోపించి స్త్రీలలో కూడా ఉంటారు కాబట్టి ఆత్మజ్ఞానంగా అలా ఉండాలి అది శివ అది అద్వైత ఇది ఇది ఇంతకుముందు చెప్పడం అయినది ఇంకా ఏం చెప్పారంటే జ్ఞాతే ద్వైతన్న విద్యతే మీకు అజ్ఞానము సత్యం తెలియనంతవరకే ద్వైతం సత్యం తెలిసిందంటే ద్వైతం ఉండదు ద్వైత ప్రతీత ఉంటుంది ద్వైత ప్రతీత ఉండదని చెప్పట్లేదు ద్వైతం ఉండదా అంటే ద్వైతం యొక్క వస్తుత్వం లేదంటే ఇప్పుడు సినిమా కనపడుతూ ఉంటుంది అది మిథ్యా అని తెలుసుకున్నారు కనపడడం మానేస్తుందా కనపడుతూ ఉంటుంది కనపడేదాని వల్ల సత్యం ఇబ్బంది లేదు ఆ కనపడేది సత్యం వల్ల ఇబ్బంది కనపడేదాని వల్ల ఇబ్బంది ఏముంది ఏదో ఒకటి కనపడుతుంది ఆ కనపడేది మారిపోతూ ఉంటుంది నిరంతరంగా ఈ క్షణంలో కనపడ్డది మరుక్షణంలో కనపడదు పోతుంది అలా నిరంతరంగా మారిపోతూ ఉంటుంది అది సత్యం అనుకోవడం చేతనే బంధ్య బంధహేతు అవుతుంది కాబట్టి ఈ అద్వైతత్వాన్ని మరింత లోతుగా పరిశీలించటం అది మూడో ప్రకరణం యొక్క లక్ష్యం అది మనం కాలానుగుణంగా దాన్ని కూడా మనం అధ్యయనం చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వామశిష్యం శాంతిశాంతిశాంతి గురు